నాలుగు వందల చికవద్దు చిక్కవద్దు సిలుగు ప్రపంచముల తక్కిన భోగములెల్లా దైవమే ఎరుగు అంతరంగమునదాను హరిదలచినజాలు అంతటి మీదటి పనులు ఆతడెరుగు పంతమున నా భారము వేసిన జాలు వేసినాలు గోవిందు సేవించినజాలు ఆకడి ఈకడి కర్మలాతడెరుగువ అచ్యుత భక్తి తిరమయిన జాలు కొని పరము చూప దేవుడే ఎరుగు సాధించి మాధవుని శరణజొచ్చిన జాలు ఆదియు అంత్యములెల్లా ఆతడెరుగు పోది అయి శ్రీ వెంకటేశు పూజించిన జాలు పాదుకొని రక్షించ పరమాత్ముడెరుగు